శిరవస్తమం జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశ్వన్మో సాదనం శ్రీమహాగణాధిపతివసమారం అస్మదాచార్యపర్య వందే గురు పరపరా శబ్దాభ్యాం దృష్టం లింగంచ అది చెప్పాలి అంటే మీకోసారి గుర్తు చేస్తున్నాను చాంద్రోద్యోపనిషత్ ఎనిమిదో అధ్యాయం ప్రారంభంలోనే దహర విద్య అని ఉంది దహర విద్య అయిపోయిన వెంటనే దాంట్లోనే ఎందో అధ్యాయంలోనే ఇంద్ర ప్రజాపతి సంవాదము అని రెండో భాగం అది నువ్వు అంతా మొదటి ఏడు ఖండలు దహద మిగిలిన ఖండలన్నీ ఇంద్ర ప్రజాపతి సంవాదం ఆ మొత్తం ఎనిమిదో అధ్యాయానికి అంతకీ కలిపి ఇదే అధికరణం మొత్తానికి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వారం రోజుల టైం మీకు ఇంద్ర ప్రజాపతి సంవాదం కూడా చూడండి ఒకసారి ఒకసారి టెక్స్ట్ తీసి చూడండి ఇంద్ర ప్రజాపతి సంవాదం ఏడో ఖండలోనూ ఎప్పుడో ప్రారంభమవుతుంది ఇంద్రుడును విరోచనుడు ప్రజాపతి గారి దగ్గరికి వెళ్తారు కష్టప ప్రజాపతి గారి దగ్గరికి వెళ్ళేదో ఆత్మ గురించి చెప్పమని అడుగుతారు ఆయన ఏదో చెప్తాడు ముఖాంతంలో చూసుకోండి తింటాడు ఇవేవో అంటాడు ఇదంతా నేను శాంతస్తంగా చెప్పాను సో అదంతా ఓసారి అసలు తీసి చూడండి మంత్రాలయం అక్కడ ఏం చెప్తున్నారో తీసి చూస్తే మళ్ళీ కొంచెం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఆ సీడీ తీసుకుని వినగలిగితే కూడా రోజు అరగంట సేపు విన్నా మీకు ఉపయోగకరంగా ఉంటుంది నేను ఇక్కడ చెప్పడం ప్రారంభించగానే మంచిగా అనుకోగలుగుతాను సో దాని మీద మొత్తం ఎనిమిదో అధ్యాయం అంతా దహరాధికరణంలో చర్చకు వస్తుంది పెద్ద అధికరణం ఎనివే దహరాధికరణం మొట్టమొదటి మంత్రం ఏమంటే అత ఇప్పుడు దేవుడి గురించే భావన చేయటం ఈశ్వరుడికి శరణాగతి చేయటం ఈశ్వరుడు గురించి ధ్యానం చేయటం పూజ చేయటం ఇదంతా మనిషి చేసుకునే ఉంటాడు మానవాళి ఉన్నంతకాలం ఉంటుంది మీరు దేవుణ్ణి పూజించద్దు అంటే ఎవడు మాండవు ఎందుకంటే మనిషి హెల్ప్లెస్గా ఉంటాడు సంసారం మనిషిని కరోడు చేసేస్తూ ఉంటుంది ఓ వైపు నుంచి వాడికి ఉన్న ఉత్సాహాన్నంతా మీరు ఉంటుంది సంసారం మీకు ఉత్సాహం కొద్దిసేపు ఉంటుంది అంతకంటే ఎక్కువసేపు ఉండదు మీరు అనుకున్న పోస్ట్ వచ్చిందనుకోండి చెక్కులు ఏమైనా వచ్చాయనుకోండి ఇంట్లో ఉంటే మహోత్సాహంగా ఉంటుంది ఇదే పోస్ట్లో వచ్చిన ఆ రెండు చెప్పులు మీరు బ్యాంకులో వేస్తే వాడు బౌన్స్ చేశాడు అనుకోండి నీరు గారిపోతుంది సంసారం అలా ఉంటుంది దీంట్లో ఉత్సాహ సందర్భాలు తక్కువ ఉంటాయి నీరు గారిపోయే సందర్భాలు ఎక్కువ ఉంటాయి దాంతో మనిషి హెల్ప్లెస్ అయిపోతూ ఉంటాయి నువ్వు దేవుడి గురించి పూజ చేయకు దేవుడి గురించి భావన చేయకు అని రూల్ పాస్ చేస్తే ఆ రూల్ పాస్ చేసిన వాళ్ళు దద్దమవుతారు కమ్యూనిస్ట్ రష్యాలో మీరు దేవుడి గురించి మాట్లాడకూడదు అని వాళ్ళు రూల్ పెట్టి సుమారు డెబ్బై ఐదు గట్టిగా అమలు చేశారు ఆ రూలు ఆ రూలు అమలు చేసిన వాళ్ళు కాలగంభంలో కలిసిపోయారు మట్టిలో కలిసిపోయారు మళ్ళీ మొత్తం కమ్యూనిస్ట్ రష్యా అంతా కూడా ఇప్పుడు మంచి భక్తి శ్రద్ధలకు కేంద్రంగా అది తయారై కూర్చుంది ఇప్పుడు నాకు పెద్ద ప్రెషర్ మాస్కో రావాయా మాస్కో రావాయా ఈ ఆహ్వానాలు లేకపోతే ఈ రిక్వెస్ట్లు పదేళ్ల క్రితం వచ్చింటే మాస్కో ఏం కన్నా సైబీరియా కూడా వెళ్ళిండేవండి కానీ ఇప్పుడు నీరసం అదే కొంచెం శక్తి తగ్గాక వస్తుంది కాబట్టి ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు మానవులు సమాజం యొక్క లక్షణం అది మనిషి యొక్క లక్షణం ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో మనకి లోకంలో కనపడే పద్ధతులు ఎలా ఉంటాయంటే ఈశ్వరుడు అక్కడక్కడ ఉంటాడు ఓర్భుహ దృష్టి వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు ఆ దృష్టిని మీరు అర్థం చేసుకోవాలి అంటే నేను ఏదో కొంచెం శాగ్రతంగా చెప్తున్నానని మీరు అనుకుంటే అనుకోవచ్చు కానీ I'm trying to point out something very… it's subtle human nature. Who can we try and find a way if we are afraid of the nature challenge from this, and so as a thought I'd like to look at that girl, ichi is something like a human krai. God! If we try and do it, we have to shake that truth. అంటే నేను అన్నాను ఏమన్నా వైకుంఠ ఎందుకండి అస్తమానం నారాయణుడు అనొచ్చు కదా అలా తిరగచ్చు కదా వైకుంఠాలే అండు అంటూ ఉండాలంటే అవును అలాగే ఉండాలి కాదండి భూలోకంలో భూలోకంలో నారాయణుడు ఉండడు భూలోకంలో రాముడు ఉంటాడు ఉంటాడు అవతారాలు ఉంటాయి నారాయణుడు భూలోకంలో ఎందుకుంటాడు నారాయణుడు వైకుంఠంలోనే ఉంటాడు ఈ మాత్రం తెలియదా మీకు పెద్దవారు అయ్యండి వేదాంతంతుంది అని ఆయన కోపనించుకున్నారు ఒక ఇప్పుడు తెలిసింది ఏంటి అని నేను కాబట్టి ఇది ఈయన అధిదైవ దృష్టి అంటారు ఈశ్వరుణ్ణి ఎప్పటికీ అక్కడెక్కడో వీడు ఆరాధిస్తూ ఉంటాడు ఇక్కడ ఉంటాడు కానీ అటు చేసి చూస్తూ దృష్టి ఊర్భ దృష్టి వేరే ఎక్కువ ఉంది అది కాదు సో పైకి చూస్తూ ఉంటారు క్రిస్టియన్స్ ప్రార్థన ఇప్పుడే ప్రార్థనలు మొదలుపెట్టారు వాళ్ళు మీరు జాగ్రత్తగా వాళ్ళ ప్రార్థన వింటే తెలుస్తుంది ఓ గాడ్ ఇన్ హేవన్ అని ప్రార్థన ఓ గాడ్ కాదు ఓ గాడ్ ఇన్ హెవెన్ మొత్తంలో తెలుగులో అనువాదం చేసి చెప్పమంటారా ఎవరికి చెప్పకండి నేను చెప్పానని స్వర్గమునందని ఓ దేవా నీవు ఉత్తముండవు నేను తాతకుంటలే కరెక్ట్ ఈశ్వరుడు సర్వోత్తముడు వీడు పాపి పాఠకాలన్నీ చేసి కూర్చున్నవాడు వీడు గది ప్రార్థన కాబట్టి స్వర్గములందరూ ఓ దేవా వీరు ఒక మిషనరీ కొంత చదువుకున్నాయని థియాలజీ బాగా చదువుకున్నాయని గాడ్ అంటే సరిపడుతుంది కదా వై ఓ గాడ్ ఇన్ హెవెన్ ఇన్ హెవెన్ ఎందుకంటే ఓన్లీ గాడ్ ఈజ్ ఎన్ ఓ ఇన్ హెవెన్ గాడ్స్ సన్ హ్యాస్ కమాండ్ టు దిత్ గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ ఇది అధిదైవ దృష్టి ఇక అధిభూత దృష్టి అధిభూత దృష్టి అంటే దీంట్లో హిందువులు దే ఆర్ టాప్ ప్రపంచంలో ఎవరు మించిన వాళ్ళు లేరు హిందువులలో అధిభూత దృష్టి దేవుడు ఎక్కడున్నాడంటే కాశీలో ఉన్నాడు రామేశ్వరంలో ఉన్నాడు బదరిలో ఉన్నాడు శబరిమలలో ఉన్నాడు తిరుపతి కొండమే ఉన్నాడు అని వీళ్ళు ఫిక్స్ చేసి పెట్టేశారు అంటే దేవుడు అంటే అక్కడే రాముడు ఎక్కడున్నాడు భద్రాచలంలోనే ఉన్నాడు కాదా రాముడు అయోధ్యలో కూడా ఉన్నాడు అయోధ్యలో అయోధ్య రాముడు ఉన్నాడు భద్రాచల రాముడు ఉన్నాడా భద్రాచల రాముడు భద్రాజలలోనే ఉన్నాడు తేడా ఏమిటంటే అంతా తేడా అయోధ్య రాముడికి రెండే చేతులు భద్రాచల రాముడికి నాలుగు చేతులు తేడా ఉండాలి చెప్పండి కాబట్టి ఇది అధిభూత దృష్టి అధ్యాత్మశాస్త్రంలోజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇది దృష్టి సో ఈ అధిభూత దృష్టి అధిదైవ దృష్టి కలిగిన మానవులను ఉద్దేశించి అరే మీరు మంచిదిరా అధిభూత దృష్టి అధిదైవ దృష్టి చెయ్యండి కానీ దట్ ఈజ్ నాట్ ది ఎండ్ దట్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ మరి ఎండ్ ఏమిటంటే ఇది అథ ఎదం అస్మిన్ బ్రహ్మపురే ఇది బ్రహ్మపురము దహరం పుండరీకం వేష్మ ఈ బ్రహ్మపురంలో చిన్న ఇల్లు ఒకటి ఉంది వేష్మంటే ఇల్లు చిన్న నివాసం ఒకటి ఉన్నది అది పద్మాకారంలో ఉంటుంది అస్మిన్ అంత ఆకాశ దాని లోపల ఆకాశం ఉంది దాన్ని మీరు తెలుసుకోవాలి దానిని మీరు అన్వేషించాలి దాని లోపల ఉంది అని ఆ విధంగా ఇది వాక్య ఇప్పుడు ఈ ఆకాశము లేదా ఆకాశం లోపల ఉన్నది ఇది జీవుడ లేక భూతాకాశమా భూతాకాశం ఉండి పోయి బయట ఉండేది ఆకాశం లేక పరమాత్మయా అంటే పరమాత్మయే అదే ఎలా చెప్తారు గతి శబ్దాభ్యాం రెండు హేతువులు గతి అనే ఒక హేతువు శబ్దము అనే ఇంకో హేతు ఈ రెండు హేతువులను బట్టి ఆకాశము పరమాత్మయే కానీ జీవుడు భూతాకాశము కాదు అది తథాహి అది ఎంతయూ యుక్తియుక్తముగా ఉన్నది దృష్టం లింగంచ లింగము అంటే సూచన అక్కడ ఉండే వాక్యాలు సూచనగా చెప్తున్నాయి మనకి ఏమన్నా సూచిస్తున్నాయంటే అది జీవుడు కాదు భూతాకాశం కాదు రాదు పరమాత్మ తెలుసుకో అని సూచిస్తుంది లింగంచహర పరమేశ్వర ఉత్తరేభ్యో హేతుభ్యతక్తం దహర ఉత్తరేభ్య అని సూత్రం ఆ సూత్రానికి అర్థం ఏంటంటే దహర అంటే ఆ దహర శబ్దవాచ్యమైనది దహర ఆకాశ అండే అల్పమైన ఆకాశము అది అది పరమేశ్వరుడు భూతాకాశం కాదు జీవుడు కాదు ఎందుకంటే ఉత్తరేభ్యో హేతుభ్య దహర ఆకాశ అని చెప్పి ఆ తరువాత చెప్పిన హేతువులు ఎవేవో చూశామే మనం అసత్యసంకల్ప అసత్యకా ఇలాంటి హేతువుల పూర్తాం ఆ హేతువులన్నిటి కారణంగా జీవులు భూతాకాశము కాదు పరమాత్మే అని నిర్ధారించడమైనది ఉత్తరే హేతవ ఇదనీ ప్రపంచ్యంతే ఉత్తర శబ్దం సర్వనామశంజ్ ఉత్తరే అని ఉంటుంది సర్వ సర్వ సో ఆ తరువాత వచ్చిన హేతువులు ఉత్తరా అంటే తరువాత చెప్పినవి ఆ తరువాత చెప్పినవి వేటిని బట్టయితే దహర ఆకాశము పరమాత్మయ్యే అని మనం నిర్ధారిస్తున్నామో ఆ తరువాత చెప్పిన హేతువులు కొంతవరకు చెప్పడం అయింది వాటిని మరికొంత వివరించడం కోసము ఈ సూత్రము వచ్చినవి ప్రపంచే ప్రపంచము అంటే విస్తారముగా చెప్పుతారు ప్రపంచం అంటే విస్తారానికే ప్రపంచము అని పేరు విస్తారం డైలేషన్ ఎంచేతనే ప్రపంచంలోకి వెళ్ళి ముందు కొంచెం ఓడి దగ్గర పెట్టుకుని ఉండమని పెద్దలు చెప్తారు ఎందుకంటే విస్తారంలో పడిపోతారు అలల విస్తరించేసి ఆ ప్రపంచం ఏమవుతుందంటే మిమ్మల్ని మున్ చేసుకున్నా అంటే మన శక్తి యుక్తి అన్నీ కూడా అదే తీసేసుకుంటాం అలల్లలా విస్తారంలో పడిపోతారు ఉదాహరణకి సన్యాసం తీసుకుంటాడు సన్యాసం తీసుకుని ఏమనుకుంటాడంటే ఒక ఆశ్రమం ఒకటి కట్టుకున్నాం ఆశ్రమం కట్టుకుంటే భిక్ష కోసం ఇక్కడికి అక్కడికి ఈ ఎండాకాలంలో ఎం వాళ్ళు తీసుకొచ్చివ్వడం మనం వెళ్ళడం ఇదంతా ఎక్కడ పడతాం సో నీడలో కూర్చుని రెండు చారు అన్నమైన నీడలో కూర్చొని తినొచ్చు తర్వాత నలుగురు విద్యార్థులు వస్తే అని మొదలు ఇది దిస్ ఈజ్ ఇది ఒక జరిగిన కథే ఓ కథలోంచి ఇంకో కథ నాటకంలో అల్లం నాటకంలో ఇలా మొదలు పెడతాడు మొదలుపెట్టి వితిన్ త్రీ ఇయర్స్ ఏం చేస్తున్నాడో తెలుసిన ఆల్రెడీ ఆరు ఎకరాల స్థానంలో ఆరు ఏడు ఎనిమిది బిల్డింగుల్లో ఆశ్రమం కట్టాడు ఆ పక్కన ఉండే ఇంకో ఏడు ఎకరాలు ఆక్రమించుకున్నాడు దాని గురించి ఎవళ్ళతో ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటి లీగల్ బ్యాటరీస్ నడిపిస్తూ ఉన్నాడు ప్రస్తుతం చేస్తున్న పని అది ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు పాపం ఎందుకంటే ఇక్కడ కో లాయర్స్తో మాట్లాడాలి ఆ కోర్టులో కేసు వేసుకోవాలి వాడెవడో ఈ కోర్టులో కేసు వేసాడో చూసుకోవాలి ఓ టీవీ ఛానల్ వాడు వెంటబడుతున్నాడు వాడికి డబ్బులు ఇచ్చి నోరు మోహించాలన్నా మోహించాలి లేకపోతే వాడి మీద పొరుగు దావా అయినా వెయ్యాలి ఓ న్యూస్ పేపర్ వాడు వెంటబడుతున్నాడు తర్వాత ఏదైనా ఒక సేన పెట్టుకుంటే మంచిదేమో భక్తులతోటి కొంచెం యంగ్ భక్తులను పెట్టుకుని కొంత రక్షణకి ఈ ఈ హడావిల్లో రెండు సెల్ ఫోన్స్ పెట్టుకుని తలముంకలు అయిపోతూ ఉన్నాడు ఖాళీ ఎక్కడా లేదు అంత బిజీగా ఉన్నాడు ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడికి వచ్చింది అది ఆయన తప్పు కాదండి అది ప్రపంచాహం ప్రపంచం అంటే అలా ఉంటుంది మీరు కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నాను పుస్తకాలు రిసీవ్ చేసుకుంటున్నాను మళ్ళీ పుస్తకాలు ఇస్తున్నాను అక్కడికి పంపిస్తున్నాను ఇక్కడికి పంపిస్తున్నాను ఆ డబ్బులు పెట్టుకుంటున్నాను బ్యాంకులో వేసుకుంటున్నాను మళ్ళీ కొత్త పుస్తకానికి ఎవడు డొనేషన్ ఇస్తాడా అని పెట్టుకుంటున్నాను వీడిస్తాడా సంసారం అంటే అలా ఉంటుంది దాంట్లో పడ్డారంటే మీరు గుండేస్తుంది మనిషిని ఒక జన్మాస్త స్టోరీ ఉండే ఆయన శిష్యుడికి బోధించి ఆయన కుటీరంలో ఉంటాడు పాకలో ఉంటాడు పాక కూడా కాదు పందిరి ఒక చిన్న పందిరిలో నది ఒడ్డున ఉంటాడు నది ఒడ్డున ఉన్నాడంటే నీళ్లు కోసం తడుముకోకట్లేదు ఏదో ముష్టి భిక్ష తెచ్చుకుని తినేసి అక్కడే తీసుకుని ఉండేవాడు ఒక శిష్యుడు వచ్చాడు శిష్యుడు వచ్చి నేను మీ దగ్గర అధ్యయనం చేస్తానని ధ్యానం జన్మాష్టంస్ అంటే ధ్యానాన్ని సరే ధ్యానం నేర్చుకున్నాడు ధ్యానం చేస్తూ ఈ జన్మాస్త ఎక్కడికో వెళ్ళేవాల్సిన పని వచ్చింది ఏదో గురువు గారి దగ్గరికి ఎక్కడికో వస్తే ఒక కౌపీనాన్ని అతనికి ఇచ్చి నువ్వు దీన్ని భద్రంగా అట్టు పెట్టు నేను వస్తాను అని వెళ్తాను ఒక కౌపీనం కౌపీన సంరక్షణార్థం ఏం పటాతోపహాని సో ఈ కౌపీనాన్ని భద్రంగా అయి అంటే చిన్న లాయిన్ ఫ్లాట్ ఓ పంచముక్క లాటలో కాదు పంచముక్క అది ఇచ్చిపోతాడు నువ్వు భద్రం చేయడానన్నా నేను వస్తాను సరే అది భద్రం చేసుకుంటే ఏమవుతుంది సరే వన్ థింగ్ లీడ్స్తో అన ఆయన మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తారు వస్తే ఆ నదీ తీరము గుర్తుపట్టలేదు ఎందుకంటే అక్కడ నదిగా ఆదుకుని బీచ్ అవి ఏమి ఉండవు కూడా ఫెన్సింగ్ అయిపోయి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చే కాంపౌండ్ వాళ్ళు కట్టేసి లోపల బ్రహ్మాండమైన బిల్డింగ్స్ అవి ఉంటాయి బయట పార్కింగ్ లాట్లలో కార్లు అవి ఉంటాయి ఇది మనం తప్పు చోటుకి వచ్చేదేమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్ళిపోయి ఎంత తిరిగినా ఇదే చోటది మళ్ళీ అక్కడికే వస్తాడు అప్పుడు ఎంక్వైరీ చేస్తాడు ఏమండి ఇక్కడ ఒకతను సన్యాసపతనం ఉండాలి అక్కడ ఉంటాడని ఈ కాంపౌండ్ వాళ్ళు ఆ గోర్ఖా దగ్గరికి వెళ్ళండి ఆయన అడిగితే మీకు పర్మిషన్ ఇస్తారేమో చూడండి ఏం లేదు అగ్రూవ్గాస్తుంది సో అలా ఉంటుంది సంసారం అంటే అలాగే మనిషిని మింగేస్తూ ఉంటుంది ఎనీవే సో సంసారంలోకి అలా గబగబా వెళ్ళిపోకూడదు కొంచెం కమాయించుకుని కొంచెం ఆగి చూచి కంగారు పడకుండా అడుగు ముందుకు వేయాలి తప్ప గబగబా వేశారంటే ఇంకా వెనక్కి రాలేదు ఇంకా ఆ దహరహ పరమేశ్వర హృదయాకాశంలో ఉన్నవాడు పరమేశ్వరుడే ఉత్తర హేతువులను బట్టి చెప్పడం ఆ హేతువులు ఇప్పుడు ప్రపంచీ అంటే విస్తర వివరంగా చెప్పబడుతున్నాయి అది ప్రపంచం అంటే అలా ఉంటుందని నేను ఒక చిన్న ముక్క పట్టుకుని ఏమీ సంబంధం లేని టాపిక్లోకి వెళ్ళిపోయాను ఆ చిన్న ముక్క పట్టుకుని స్మాల్ ఫీజియస్ట్ కనెక్షన్ ఇంకా అసలు కనెక్షనే లేదు అయితే కూడా ప్రపంచాలే వాట పట్టుకుని అటు పోయాను వెనకొచ్చాము ఇతరేశ్వర దహర ఆకాశశబ్దవాచ్యమైన తము పరమేశ్వరుడే అనుటకు ఇది మరి ఒక హేతు ఏమిటండేతుహరవాక్యశేషే పరమేశ్వర ప్రతిపాదక గతిశబ్ద ఎందుకంటే మీరు దహరమును తెలుసుకోవాలి అన్వేషించాలి తెలుసుకోవాలి అని చెప్పి ఆ తర్వాత ఆ దహరాన్ని గురించి ఇంకా ఏవేవో చెప్పారు వాటిని వాక్యశేష అంటారు అవన్నీ కలుపుకుంటే ఆ టాపిక్ పూర్తవుతుంది వేటిని కలుపుకుంటే టాపిక్ పూర్తవుతుందో ఏవి అయితే ఆ టాపిక్కి అనుకూలంగా అలా వరుసగా చెప్పబడుతూ ఉంటాయో వాటిని వాక్యశేష అంటారు ఆ వాక్యశేషను మీరు పరిశీలించినట్లయితే అంటే అర్థమేట్లీ మొదటి మంత్రం కదా అది తర్వాత ఇంకా చాలా మంత్రాలు వచ్చాయి ఆ రేడు ఖండల్లో మంత్రాలు వచ్చాయి వాటిని అన్నింటినీ మీరు కొంచెం స్టడీ చేయండి చేస్తే మీకేమవుతుందంటే ఆ దహల ఆకాశము పరమేశ్వరుడే అని నిర్ధారించేటువంటి రెండు హేతువులు కనపడతాయి చెప్పారు అదేమిటవి గతి శబ్దం అలాగే గతి శబ్దం భవత గతి ఉంటుంది శబ్దం ఉంటుంది అదేమిటంటే ఇమా సర్వా ప్రజా అహరహర్ గేపం బ్రహ్మలోకం న విందంతీన విందంతి నెంతి అన మీ స్థలంలో ఎవరుంది విదంతి ఏమింది తెలుగు ఓహో తెలుగు కాదు విందంతీ ఉందా పోన్లండి ఎలా అయినప్పుడు విద జ్ఞానే వింద లాభే లాభం కూడా జ్ఞానంతో వేదాంతంలో లాభం ఉన్నా జ్ఞానం ఉన్నా ఒకటే కాబట్టి విందనే తీసుకుందాము ఈ అంది వాక్యం ఆ వాక్యంలో ఏమని చెప్పారంటే ఆ దహారాకాశం గురించి తెలుసుకోవాలా నువ్వు ఆ దహారాకాశం అంటే ఏమిటప్పుకుంటున్నావు నువ్వు అది అది బ్రహ్మలోకం అది బ్రహ్మలోకం ఈ మానవులు అందరూ ఉన్నారే ప్రతిరోజు ఆ బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రతిరోజు మళ్ళీ పొద్దున్న నిద్రలు వేస్తూనే ఆ బ్రహ్మలోకం నుంచి బయటకు వస్తారు కానీ నిధిమొహాలు మేము బ్రహ్మలోకంలోకి వెళ్ళి వాపసు వచ్చామని తెలుసుకోరు మన సమయం పడుకుని లేచామనుకుంటా బెడ్రూమ్లో పడుకుని లేచామనుకుంటా బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్ నుంచి బయటకు వస్తున్నాను అనుకుంటాడే కానీ వీటితో అసది నేను బ్రహ్మలోకానికి వెళ్ళి వాపసు వచ్చాను అనుకుంటాడే ఎవడైనా అనుకోరు ఎందుకో తెలుసున్నా అండి మూఖులు తెలుసుకోలేదు అని చెప్పారు అని ఉంది వాక్యం అని వాక్యం అలా ఉన్నది నవ్విదల్ పొందలేకపోతున్నారు ఆ పర పరమాత్మ స్వరూపాన్ని పొందలేకపోతున్నారు రోజు దాంట్లోకి వెళ్తాను రోజు బయటకు వస్తాను దాన్ని పొందలేకపోతున్నారు వాటంటాడు నీ బెడ్రూమ్ ఈశాన్యం వైపు ఉంది కాబట్టి బాగులేదంటాడు బెడ్రూమ్ ఈశాన్యం అని చూసుకుంటాడే కానీ ఈశాన్యమైనా అగ్నేయమైనా బ్రహ్మలోకంలోకి వెళ్తున్నాం వస్తున్నామని చూసుకోండి బెడ్రూము పల్లంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేద్దాం పల్లంగా ఉండాలంటే ఎవరినైనా టెక్నాలజీస్ని పిలిపించి అడుగు నుంచి దొలిచి అటుకు కిందకి వెళ్ళి ఏర్పాటు ఏమైనా చేయాలో లేకపోతే పైకి లేపి ఏర్పాటు ఏదైనా చేయాలి బెడ్రూమ్ కాదురా మంచం ఇటు వేసుకోవాలా అటు వేసుకోవాలా పీపుల్ ఆర్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను ఎక్కడో ఉండగా నా దగ్గరికి వచ్చాడు వచ్చి అదేదో ఇలా ఇలాగా లోలకట్టి ఇది యాంగిల్ని బట్టి నాకు తెలుస్తుంది మీ గదిలో మంచం రాంగ్ డైరెక్షన్లో ఉంది అని చెప్పాడు అంటే నేను చెప్పాను మీరు దేనికోసం వచ్చారు నా దగ్గరికి మీకు ఏదైనా సొమ్ము కావాలా ఎంత కావాలి మీకు ఏమైతే మీ అభిప్రాయం ఏమిటి నాకు కొంచెం ఇబ్బంది ఉందని ఫైనాన్షియల్గా అసలు టూ హండ్రెడ్ త్రీ తీసుకుని వెళ్ళిపోండి ఈ మనసం రాంగ్ డైరెక్షన్లో ఇదంతా మీకు నేను వచ్చానని మీకు మీరు వచ్చిన పర్పస్ ఏమిటో చెప్పకుండా అని నేను పంపిణీ చేశాను సో మనుషులు అలా ఉంటారు పీపుల్ అది తెలియజేట్ అంటే సో ప్రతిరోజు బ్రహ్మలోకంలోకి వెళ్ళి వాపసు వస్తున్నారు సో అది తెలుసుకోరు అది తెలుసుకుంటే ఏమవుతుంది అనేకమవుతాయి అబ్బా ఆ ఈశ్వరుడు అంటే అవ్యక్తము అని ముందు ఒకటి ముందు స్పష్టమవుతుంది నిద్రావస్థలో ఏది ఉందో అదే ఈశ్వరుడు అని తెలుస్తుంది అలా తెలిసిందంటే అబ్బో వాడు నిద్రతత్వం ఎదిగినా మహాయోగి అవుతాడు ఈశ్వరుడు అవ్యక్త స్వరూపుడు అనిర్వచనీయుడు మీరు నిద్రావస్థను నిర్వచనం చేయండి నిద్రావస్థ గురించి ఏదైనా ఉపన్యాసం చెప్పండి పాజిటివ్గా ఉందో చెప్పగలరా మెడిటేషన్ ఆ మెడిటేషన్ ఏమిటంటే కళ్ళు మూసుకుని నిన్న నిద్రపోయారు కదా మీరు ఆ నిద్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఏం గుర్తుకు తెచ్చుకుంటాం ఉండదు గుర్తుకు తెచ్చుకుంటాం అదే ఆపనే చేయండి నిద్రను గుర్తుకు తెచ్చుకోండి నిన్న రాత్రి నిద్రపోయాను ఆ నిద్ర గుర్తుకు తెచ్చుకోండి ఆల్రెడీ యు ఆర్ వన్ విత్ నిద్రని ధ్యానం చేయటం చాలా గొప్ప మెడిటేషన్ ఎనివే ఈ విధంగా ఇది గతి గతి అంటే పొందుతా ప్రతిరోజు ఆ బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు అని చెప్పారు ఏమిటా బ్రహ్మలోకము ఆ దహరా ఆకాశము ఇప్పుడు చెప్పండి ఆ దహరా ఆకాశము భూతాకాశమా జీవుడా పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎందుకంటే భూతాకాశాన్ని పొందడానికి నిద్రలో ఏం పొందుతాడు తెలివిగా ఉన్నప్పుడే పొందుతాడు జీవుడేమిటి పొందేది జీవుడే వీడు ఎప్పుడు జీవుడిగా ఉంటాడు వీడు తెలివిగా ఉన్నప్పుడే ఈ రెండూ క్వశ్చన్ రూల్డ్ ఔట్ ఇంక మిగిలిందేమిటి పరమాత్మ త్రకృతం దహరం బ్రహ్మలకబ్దేన అభిధా తద్విషయా గతి ప్రజాశబ్దవాచ్యాం జీవానా అభిధీయమానా దహరస్య బ్రహ్మతాం గమయతి ఈ వాక్యము మనకి నిరూపిస్తోంది ఏమనంటే దహరము బ్రహ్మయే దహరస్య బ్రహ్మతాం గమయతి అని కూడా చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మలోకం అని పదాన్ని వాడారు ఈ బ్రహ్మలోకము ఏమిటా బ్రహ్మలోకము ఆ దహరమే ఆ దహరాన్నే బ్రహ్మలోకం అని పాయింట్ అవుట్ చేశారు ఆ దహరాన్ని నువ్వు తెలుసుకో వెతుక్కో అది బ్రహ్మలోకమయ్యా అని చెప్పారు కాబట్టి ఆ బ్రహ్మలోకాన్ని నువ్వు ప్రతిరోజు చేరుకుంటూనే ఉన్నావు ఎవరు ప్రజలు ప్రజలంటే ఎవరో తెలిసినా జీవులు ప్రజలంటే ఓటర్స్ అని కాదు జీవులు అర్థం ప్రజలంటే ఓటర్స్ ఎవరికి పార్టీలు వాళ్ళకి ఓటర్స్ ఓటు హక్కు వాడికి ప్రజ కాదు అంచేతనే మీరు ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళారనుకోండి అక్కడ ముష్టిెత్తుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రజలు కారు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు ఉండదు అంచేతనే ప్రభుత్వం నాయకులు వాళ్ళందరూ ఇటువంటి తిరుగుతూ ఉంటారు కదా తిరిగినప్పుడు వాళ్ళకి కూడా కనపడతారు కదా వాళ్ళకి కనపడే ఛాన్స్ తక్కువ ఉంటుంది అయినా కొత్త తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు వీళ్ళు ప్రజలు వీళ్ళని మనం రక్షించాలి అని వాళ్ళు అనుకుని వాళ్ళ కోసం స్కీమ్ పెట్టచ్చు కదా దిక్కుమాల స్కీమ్ ఇన్ని ఉండగా లేని స్కీమ్ ఒకటి వాళ్ళకి పెట్టచ్చు కదా పెట్టడం ఎందుకంటే వాళ్ళు ప్రజలు కాదు ఎందుకు ప్రజలు కాదు వాళ్ళు ఓటర్స్ ఓటుకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇటువంటి తిరుగుతూ ఉంటారు ఓటు వేరు ఆ పక్కన పోరంబోక్ గవర్నమెంట్ లాండో ఆక్రమించి కూర్చుంటారు వాళ్ళు ఓటర్స్ వాళ్ళు తెల్ల రేషన్ కార్డులో కాబట్టి వాళ్ళకే ఓ స్కీమ్ పెడతారు కాబట్టి అదే రాజకీయ నాయకులు కానీ ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ ప్రజా అంటే ప్రజా ఎంతే ఇది ప్రజా ఎవరైతే పుడుతూ ఉంటారో వాళ్ళు అంటే ఒక ఆయన అన్నాడు ఏమైనా నువ్వు అప్పుడెప్పుడో క్లాసులో పుట్టుకలేదని చెప్పేవాళ్ళు అవును పుట్టుకలేంది దేనికి ఆత్మకే పుట్టుకుందని అనుకునే వాళ్ళు ఏమవుతారో జీవులు అవుతారు ప్రజాశబ్దవాచ్యానం జీవానాం మేము పుట్టేమో అనుకునే వాళ్ళందరూ జీవులు ఈ జీవులు వీళ్ళు పొందుతున్నారు ఆ బ్రహ్మలోకాన్ని జీవులు పొందే బ్రహ్మలోకం ఏమిటవుతుందండి పరమాత్మ అవుతుందా భూతాకాశం అవుతుందా జీవుడవుతా పరమాత్మ తథాహి అది యుక్తియుక్తమే కదా అహరహ జీవాషుప్తావస్థాయా బ్రహ్మ విషయం గమనం దృష్టం తరే ఈ శృతిలోనే కాకుండా ఇంకో శృతిలో కూడా గృహదారం ఇక్కడే చాంద్రోద్యం ఆరో అధ్యాయంలో ఈ విషయం చెప్పారు ఏమనంటే ప్రజలు ప్రతిదినము ఆ బ్రహ్మని పొంది వెనక్కి ఆ పరబ్రహ్మని పొంది వెనక్కి పరబ్రహ్మని పొంది అంటే వెళ్ళి ఎలా కౌగులించుకున్నా లేకపోతే ఒళ్ళో కూర్చున్నా వెనకరాడమని కాదు విలీనమైపో అని చెప్తున్నారు కాబట్టి ఆ దహనం అనేది పరబ్రహ్మయ్య కానీ ఆకాశం కాదు జీవుడు కానీ కాదు ఎలా చెప్పారంటే వేరే శృతిలో సతా సౌమ్య తదా సంపన్నో భవతి హే అంటే ఓ ప్రియ దర్శన ఇప్పుడు బాగా పాఠం చదువుతున్న వాళ్ళు చూస్తే మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది నిజాతం సౌమ్య అని పిలుస్తారు సో వేదం కానీ శాస్త్రం చెప్పింది చక్కగా అధ్యయనం చేసుకుంటే వాడు రాగానే ఆ ఏమో రాబోయే దా కూర్చో నేను ఆనందం కలుగుతుంది అలాగప్పుడు దా లోపలికి రా కూర్చో అని అంటాం దాన్ని సౌమ్య అంట సౌమ్య అంటే ప్రియ దర్శన నిన్ను చూడడానికి నాకు మనస్సుకు ఉల్లాసంగా ఉందిరాయన అని అర్థం హే సూమ్య అని చెప్పి పిలిచి శ్వేతకేతు ఆరుని అంటున్నాడు తదా తద అంటే అప్పుడు అప్పుడంటే ఎప్పుడు మీరు ఆరో అధ్యాయం వెళ్ళి చూసుకోవాలి అది చెప్తున్నారు అప్పుడు అంటే సుషుప్తావస్థయందు మూడు అవస్థలను అవదాం ఒకటి చెప్తా ఆ సుషుప్తావస్థయందు వీళ్ళు ప్రతిరోజు కూడా సతా సంపన్నో భవతి అక్కడ సత్ అంటే పరమాత్మ సదేకమేవ సౌమ్యేదముగ్ర ఆసీతను ప్రారంభమైంది ఈ సృష్టికంతకి కారణమైన పరబ్రహ్మ అక్కడ సత్ అనే చేత చెప్పబడుతుంది అందుతనే ఆ శిక్షణకి పేరు ఈ ఎనిమిదోధ్యాయన శిక్షణకి దహర విద్య అని పేరు అది సద్విద్య ఆ సత్తుతోటి సంపన్నుడవుతాడు సంపన్నుడవు విలీనమవుతాడు సత్తుతోటి కలిసి మళ్ళీ వాపసు చూస్తూ అవుతారు అని కాబట్టి ఆ సత్తు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మయే ఇక్కడ బ్రహ్మలోక శబ్దం చేత చెప్పబడేది అదే దహర శబ్దం చేత కూడా చెప్పబడుతోంది కాబట్టి దహర అర్థం ఏంటి పరబ్రహ్మయే లోకేపి చూడండి అహరహ జీవానా సుషుప్తావస్థాయాం బ్రహ్మ విషయం గమనం అంటే ప్రతిరోజు కూడా నిద్రావస్థ ఎందు జీవుడు పరమేశ్వరునిలో విలీనమవుతున్నాడు అన్నది మనందరికీ తెలుసున్న విషయమో అంటున్నారు ఇది బాగా తెలుసుకోవాలండి నిద్రపోతున్నాను అంటే నేను ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతున్నాను నిద్ర నుంచి లేచాను అంటే ఇప్పుడే ఈశ్వరు నుంచి బయటకు వచ్చాను అని తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసు నేను నా నా ట్రూ హోమ్ ఈశ్వరుడు అని వీడికి క్రమంగా వీడి బుద్ధిలో ప్రవేశిస్తున్నాను వీడు ఏమనుకుంటాడంటే ఇది ట్రూ హోమ్ అనుకుంటాడు ఈ జాగ్రత్త అవస్థ వాడి యథార్థ స్థానం అనుకుంటాడు ఇది ఊరికే స్టేజ్ మీద స్టేజ్ మీదకి నటులు వచ్చినట్టుగా వచ్చేసి వెళ్ళిపోతాడు నటుడు నేపథ్యంలో ఉంచి అంటే తెర వెనక్క స్టేజ్ మీదకి వస్తాడు నాటకం ఆడేసి మళ్ళీ తెర వెనక్కి ఎందుకంటే వాడి అసలు సిసలు తెర వెనకే ఉన్నది వాడి డ్రెస్ ఉంటుంది వాడి కారు అది అక్కడెక్కడో పెట్టుకుంటాడు వాడి ఇంటికి తాళం చేతున్న తెరవైన వాడి కబ్బోర్డ్లో ఉంటాయి అవన్నీ తీసుకుని ఇంటికి పోతాడు డబ్బులకి తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు తెర మీదకి చూడండి తెర మీదకి మహారాజా వేషం వేసుకుని వస్తాడు మహారాజు కాదు తెర మీద కంటే మీదకి ఏ వేషం మహారాజు వేషం వేసుకొచ్చిన మహారాజు కాదు బిచ్చగాడి వేషం వేసుకొచ్చినవాడు బిచ్చగాడు కాదు తెర మీద మహారాజా ఈ కోటి కోటి బంగారు నాడములు నేను మీకు సమర్పిస్తున్నాను అంటాడు ఎవడం అంటా చాలా సంతోషం అక్కడ పెట్టుకుని తీసుకుంటాడు అవి బంగారు నాణాలు కాదు వీడియోస్ వెళ్తాం అసలు కావు స్టేజ్ చేసి ఉన్నది వెళ్తా హడక్కే ఏది కాదు అసలు సీసలు వెనక్కాలు ఉన్నాయి తెర వెనక్కలు తెర రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఒక సింక్ ఉంటుంది అక్కడ ఈ ముఖానికి కూడుకున్న రంగు అంతా తులిచేసుకుంటాడు కడిగేసుకుంటాడు వీడికి ఒక కబ్బోర్డ్ ఇస్తారు ప్రతి యాక్టర్గా ఒక కబ్బోర్డ్ ఉంటుంది ఆ కబ్బోర్డ్లో వీడి ప్యాంటు షర్ట్లు ఉంటాయి అవి తీసుకుని తగుల్చుకుంటాయి ఆ కబ్బోర్డ్లో చిన్న సంచి ఉంటుంది దాంట్లో చిన్న డబ్బులు కొన్ని రూపాయలు ఇంటి తాళం చేతులు ఉంటాయి అరివాడు అరివాడే స్వార్థం ఈ స్టేజ్ ఫీజు ఏది వీడు కాదు ఇది దృష్టాంతం చెప్తే విని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది కాబోలు అనుకుంటే అంటే కార్మిక స ఈ జీవితాన్ని మనం ఎంత తప్పుగా అర్థం చేసుకుని కూర్చొని అంటున్నాయి రామ రామ అంటే నేను ఏది నేను నాది అనుకుంటున్నానో అది ఏది నాది కాదు నేను కాదు ఏమప్ప ఇది అరవై ఏళ్ళు అయిపోయాయి డెబ్బై ఏళ్ళు అయిపోయి ఎనభై ఏళ్ళు అయిపోయా కూడా మన స్వంతం ఏమిటో తెలియదు ఎంతదాకా ఎంతసేపు పరా ఇది నాదనుకుని ఏడవడమే తప్ప స్వంతమేమిటో తెలుసుకునే పోయి అయ్యో అని శృతి ఆ కరుణను చూపిస్తోంది వీళ్ళు మొహాల ప్రతిరోజు ఆ పరమాత్మలో కలుస్తూ ఉంటారు వాపసు వస్తూ ఉంటారు వీళ్ళ మొహేచ్చక్కడు కూడా తత్వం తెలియకుండా అయిపోయారు వీళ్ళు అని శృతి ఆక్రోశాన్ని ప్రకటిస్తుంది అక్కడ మీరు వీళ్ళు మంత్రాల్లో వాళ్ళంతా ఉంది ఆరోధ్యాయంగా లోకే పి పిలా గాఢం ఆచక్షభూత బ్రహ్మతాంగత ఇది శంకరులు అంటున్నారు ఆయన అన్నారు కాబట్టి ఓహో అలా ఉందా అని మనం అనుకోవాలి లోకంలో కూడా మీరు చూడండి ఎవడైనా గట్టిగా నిద్రపోతుంటే అరే వాడిని డిస్టర్బ్ చేయకుండా వాడు పరబ్రహ్మలో కలిసి ఉన్నాడు పరబ్రహ్మను చేరుకున్నాడు డిస్టర్బ్ చేయకు దిక్కుమాల సంసారానికి కంగారలేదు వాడు పరబ్రహ్మలో ఉన్నాడు అని అంటారు అని ఎవరంటారు నాకు వీళ్ళెవళ్ళో ఉండరు ఈ సంవత్సరంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉండరు అంటే ఎవళ్ళో మహాత్ములు అలా అంటారు అన్నమాట కాబట్టి మీరు సంఘము సరైన వాళ్ళతో సంఘం చేస్తే ఇటువంటి మాటలు కూడా వినబడతాయి ఇలా ఎవడంటాడు ఇలా సాధారణంగా లౌకికులు అన్నారు మహాత్ములే అంటూ ఉంటారు నిద్రపోతున్న వాళ్ళే లేపకు ఒకప్పుడు నిద్రపోతూ ఉంటాడు ఏదో పనుండి వెళ్ళి అరే నిద్రపోతున్నాడు అని వెనకొచ్చాను ఒకసారి ఏమైందంటే రైలుకి టైం అయిపోయింది వాడి దగ్గర ఏదో ఉంది తీసుకోవాల్సింది వాడు నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏం చేయాలి నేను లేపలేదు నేను రైలు ఎత్తేసి వచ్చేసాను నిద్రపోతున్నవాడిని లేపే పనే ఎందుకు లేపొచ్చు కదండి అంటే వాడు బ్రహ్మలో ఉన్నాడు వాడిని ఎందుకు నిద్రలే ఈ సంసారంలోకి తీసుకురావటానికి మనకంగానే ఉంది వాడే వస్తాడు సంసారంలో ఏముంది రావడానికి ఇక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ బాగునేది ఏమీ లేదు విశ్రాంతిగా ఉన్నాడు అసలైన విశ్రాంతి ఆ పరబ్రహ్మలో సంపన్నలని సంపన్నుడైనప్పుడే వస్తుంది లక్ష్యం ఎంజాయ్ అని సో అలాగా లోకంలో పదప్రయోగం కూడా ఉందండి అంటున్నారు ఆయన మంచిది తథా బ్రహ్మలోకశబ్దోకి ప్రకృతే దహరే ప్రయుజ్యమాన జీవభృత ఆకాశశంకా నివర్తయన్ బ్రహ్మ తాస్య గమయతి లోకంలో అలా చెప్పుకోవడం అలా లోక విషయం అలా ఉంచండి అంతేకాకుండా ఈ మంత్రంలో కూడా ఈ దహర దహర విద్య ప్రథమ మంత్రంలో కూడా వాక్యశేషాలను కూడా ప్రతిరోజు వీళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతున్నారు అని ఆ దహరమే బ్రహ్మలోకము అని చెప్పడం ద్వారా ఆ దహరము జీవుడనే శంక ఆ దహరం అంటే శంక ఈ రెండు శంకలు కూడా త్రోసిపుచ్చబడినవి ఎప్పుడైతే దహరము జీవుడు కాదు భూతాకాశము కాదు ఎందుకని బ్రహ్మలోక శబ్దం చేత చెప్పబడుతోంది కనుక బ్రహ్మలోకం అన్నారు ఆ దహరాన్ని బ్రహ్మలోకం అన్నారు బ్రహ్మలోకం అన్న తర్వాత ఇంకా అది జీవుడు కాదు భూతాకాశము కాదు గతి వీడు పొందేది రోజు అని గతిని శబ్దం ఏమిటి బ్రహ్మలోకము వీడు రోజూ పొందుతాడు అని ఒకటి దాన్ని బట్టి జీవుడు కాదు భూతాకాశము కాదు బ్రహ్మలోక శబ్దాన్ని బట్టి జీవుడు కాదు భూతాకాశము కాదు గతి శబ్దాభ్యాం కాబట్టి ఇంకా మిగిలినది పరమాత్మయే కాబట్టి దహనము పరమాత్మ ఏని నిరూపణ అయిపోయింది అయితే ఒక్క సమస్య మాత్రం ఉంది ఇక్కడ ఏమిటంటే బ్రహ్మలోకం అని ఉంది కదా బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుడు లోకం అవ్వాలి కానీ ఈ పరబ్రహ్మ ఎలా అవుతుంది ఎందుకంటే లోకబుద్ధి ఉంటుంది మామూలుగా ఆ సంస్కారం గట్టిగా ఉంటుంది లోకము అనే సంస్కారం వాడికి ఎప్పటికీ లోకం కావాలి ఇహ లోకమునందు పరలోకమునందు నాకు సుఖము కలుగు కాక అని ప్రార్థిస్తారు సో ఇహ పరపత్ర ఇక్కడ నాకు సుఖంగా ఉండాలి పరలోకమునందు సుఖంగా లోకబుద్ధి ఈ లోకము పరలోకము ఎంచే ప్రతిసారికి లోకం ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారనుకోండి కన్యాదానంలో ఇంత పొడుగు సమాసాలతోటి సంకల్పం చెప్తారు ఆ చెప్పేది ఆ చెప్పేదానికి ఏమైనా తెలిసే అవకాశం ఉంటే ఉండొచ్చు అయితే కొంచెం సంస్కృత జ్ఞానం అంటే తెలుస్తుంది విని వాళ్ళకి ఏమో కల విని వాళ్ళు కాఫీలు టీలు తాగుతూ వాళ్ళు హడా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వాడు ఏమన్నా చెప్తాడంటే అక్కడ ఇక్కడి నుంచి చంద్రమండలం వరకు నువ్వులు గుట్టగా పోయాలి నువ్వులు లేకపోతే ఆవాలైనా పర్వాలేదు నువ్వులు కానీ ఆవాలు కానీ ఇక్కడి నుంచి చంద్రమండలం వరకు గుట్టగా పోయాలి షేప్ కానికల్ గుట్ట పోయాలి అంటే బేస్ ఎంత ఉంటుంది దాంట్లో ఎన్ని నువ్వు గిందులు ఉంటాయో అన్ని సంవత్సరాలు వీడు స్వర్గలోకంలో నివాసం చేయటం కొరకై ఈ కన్యాదానం నేను చేస్తున్నాను అని సంకల్పం దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి లోక స్వర్గలోకం కావాలి ఏమంటే స్వర్గలోకం అని వీడు అన్న వెంటనే ఈ ద్వైతాచార్యులు వస్తారు స్వర్గలోకం చాలా వేస్ట్ అండి స్వర్గలోకం పైన ఇంకో లోకండి ఇంకో లోకం ఇంకో లోకండి ఇంకో లోకండి ఆ పైన వైకుంఠలోకం ఉంది అక్కడికి వెళ్ళాలండి ఈ స్వర్గలోకం వెళ్తే అంత రాకు వెళ్ళకుంటే అని ఆ వైకుంఠలోకానికి జియాగ్రఫీ పాత్ అంతా వాడు ఫిక్స్ చేసి కూర్చుంటాడు మీరేమనుకుంటున్నారు నేను వీళ్ళు ఎవరన్నా విమర్శిస్తున్నాను అనుకుంటున్నారా లేదు నేనేం చూస్తున్నానంటే ఆ మానవుని మస్తిష్కం పనిచేసే తీర్చనులు ఇలా ఉంటుందా గమనించారా మీరు అని అడుగుతున్నాను నేను మనిషి ఆలోచన అలా ఉంది ఆ ఆలోచనలో ఉన్నంత వరకు వాడికి మోక్షం ఉండదు ఎందుకంటే వాడు మోక్షం అక్కడెక్కడో పెట్టి కూర్చుంటే ఇంకా వీడికి మోక్షమే వస్తుంది జీవనముక్తి అనే మాట వాడి బ్రహ్మలోక పదం వాడి ముందు కనపడుతుంది ఏతం బ్రహ్మలోకం న విందంతి అని వాడికి కంటబడుతుంది పదం పడగానే వాడు దానికి అర్థం ఏం చెప్తాడు బ్రహ్మదేవుని యొక్క లోకము అర్థం చెప్తాడు బ్రహ్మదేవుని యొక్క లోకము ఎప్పుడైతే అర్థం చెప్పాడో దహర శబ్దానికి పరబ్రహ్మార్థము అని మనం చాలా ఓపిగ్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఇటుపాటు ఏం చేయాలో అర్థం కాదించారు బ్రహ్మలోక శబ్దాన్ని బట్టి ఇది పరమాత్మ అని చెప్తున్నాం మనం కానీ వాడు అంటాడు బ్రహ్మలోకం అంటే పరమాత్మలో అవుతుందిరా బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుని లోకం కదా అని ఇదొక శంక అలా ఉండిపోతుంది దాన్ని నివారణ చేయటం కోసం చిన్న చర్చ కమలాసన లోకమపి బ్రహ్మలోక శబ్దోకమయే అంటే బ్రహ్మలోకమని దహరాన్ని చెప్పారు కనుక ఆ దహనం పరమాత్మయే అని మీరు అంటున్నారు బానే తెలివిగానే చెప్పారు కానీ మాకెందుకునో బ్రహ్మలోకము అనే మాట కమలాసన లోకము మాకు అర్థమవుతుంది గమయేది మా బుద్ధికి అది వస్తుంది కమలాసన లోకం మా బుద్ధికి వస్తుంది నిన్న ఒక ఆచార్యుడు గట్టిగా చెప్పేస్తుంటే ఆ నాభీ కమలము నాభీ కమలం అంటే నాభీ కమలం దీర్ఘం ఉండదు కానీ ఛాందస ప్రయోగం దీర్ఘం నాభీకమలమునందు ఆయన పండితుడు అలాంటి ఛాందస ప్రయోగం లేకపోతే చేయడు వ్యాకరణం తెలిసిన వాడు ఆయన పండితుడు మాట్లాడితే ఉంటుంది ఏ సిద్ధార్థం చెప్పరా సో ఆ నాభీకములమునందు ఆ పర బ్రహ్మదేవుడు పుట్టినాడు అదంతా ఆయన ఇప్పుడే చూసి వచ్చినట్టు vesanga he he believes in all of that literally evetay untunnana aalochinchadu inkete evetay untundi ide this is what it is annatragu cheptadu aa brahmadevu putti itottu chuste emi artham kalaledu anni cheekatle unnayi thana besu chuste evetato kadabadha seyakkalu ee padma patramulu kanapadutunayi ave eveto kuda artham kalaledu ఇంకా లోటుకెళ్తే తూడు కనపడింది ఆ తూడు కొన్ని వేల మైళ్ళు ఉంది అంటూ ఇలాగేదో చెప్పుకుంటూ పోతుంది అది చాలా ఉంటుంది అరవై డెబ్బై శ్లోకాలు ఉన్న సర్గంతా ఇదే ఉంటుంది అలాగా ఊహ చేసుకుంటూ అది స్టడీ చేయాలి అదొక రకమైన ఉపాసన బానే ఉంది కాబట్టి మాకు బ్రహ్మలోక అది చదివి చదివి వాడి మనస్సంతా వచ్చేసి ఉండేటికి బ్రహ్మలోకము కానీ బ్రహ్మలోకం ఓహో ఆ నాభీ కమలం ఉన్నందు అదే ఏమి అని అదే మాకైతే అదే అని కలి అనిపిస్తోంది అని పూర్వపక్షం గమయేద్య బ్రహ్మణోలోక ఇది షష్ఠీ సమాసవృత్యాత్పాద్యేత తప్పేనలేదు అయ్యా బాబు నీకు బ్రహ్మలోకము అనగానే నాభీ కమలములో ఉండే బ్రహ్మదేవుడి గారి లోకము అని నీకు బుద్ధికి తోచింది కదా తప్పు వెళ్ళలేదు నాన్న అలా తోచచ్చు కానీ ఇక్కడ మాత్రం అది అర్థం కాదు ఎందుకు అంటే చూడు బ్రహ్మలోక శబ్దం సమాస పదం అది షష్ఠి సమా వృత్తి అంటే సమాసం వృత్తి అంటే సమాసం ఇప్పుడు రెండు పదాలు తీసుకుని మీరు అనేక రకాలుగా వాటిని కలపచ్చు వాటికి వృత్తి అని పేరు తద్దిత వృత్తి సమాస వృత్తి వృత్తి అంటే వ్యాపారం మట్టి తీసుకుని కొండ చేసినట్టు సో తద్దిత సమాస వృత్తి ఈ సమాస వృత్తిలో షష్ఠీ సమాసం బ్రహ్మణ లోక మద్గృహం అంటే మమగృహం బ్రహ్మణ లోక అని షష్ఠీ సమాసం కనుక నువ్వు అక్కడ కరెక్టే బ్రహ్మదేవుడి యొక్క లోకం అనే అర్థం నీకు రావడంలో తప్పేం అది షష్ఠీ సమాసం అయితే